త్రన్వన్నోతుీద సాదనం శ్రీమహాగణాధిపతివసమారం శంకరాచార్యుమాన్స్మదాచార్యపర్యంతం వందే గిరు పరపరాే సంస్పర్శజా భోగా దుఃఖయోనయే తే ఆద్యంతవంతః కౌన్యేషు రమతే బుధ అదేనా భాష్యమా విషయమృగతృష్ణికాయా ఇంద్రియాన్ని వినివర్తెత్ అంతవరకు అయింది సో మృగతృష్ణ అంటే చెప్పేసాం కాబట్టి ఈ విషయేంద్రియ సంయోగము అంటే బాహ్యమునందుండే విషయములతోటి ఇంద్రియముల యొక్క సంస్పర్శ ఏది కలదో ఆ కాంటాక్ట్ దాని ద్వారా సుఖానుభవం కలుగుతుందని దాన్ని మనం సంపాదించి కృతార్థనం కావాలని ఈ ప్రయత్నము సర్వథ వ్యర్థము హానికతము అని ఒక థీసిస్ ఈ థీసిస్ ఎలాంటిదంటే మొత్తం సమాజంలో ఉండే దృష్టికోణానికి పూర్తి విరుద్ధమైన థీసిస్ అదొకటి మీరు గమనించాలి సో ఏ హి సంస్పర్శగా భోగా దుఃఖయోనయ ఏవతే ఏ భోగా సంస్పర్శగా సుఖానుభవము సుఖానుభూతి సంస్పర్శ వల్ల కలుగుతుంది ఇప్పుడు సపోజ్ మీరు ఒక పిల్లవాడిని చూసి మీకు ప్రేమ కలిగి ఆ పిల్లవాడి ఏదైనా చాకరితో లేకపోతే ఒక పండుగ అప్పుడు మీ హృదయంలో ఒక ఆనందానుభూతి కలిగిందనుకోండి అది దుఃఖయోని కాదు దానివల్ల దుఃఖం కలగదు ఇక్కడ చెప్తున్న దుఃఖయోని అంటే దుఃఖమునకు బీజము దేని వలన దుఃఖం కలుగుతుంది ఇంద్రియం ఉంటుంది కన్ను రూపము విషయము వాటి మధ్యన కాంటాక్ట్ నాలుక రసము నాలుక ఇంద్రియము రసము విషయము మధ్యన కాంటాక్ట్ సో ఈ విధంగా బాహ్య జగత్తులో ఉండే విషయాలతో నేను నాది అయిన ఈ దేహమునందుండే ఇంద్రియాలతోటి సంస్పర్శ కాంటాక్ట్ ఏర్పడినప్పుడు కలిగే సుఖమేదో ఆ సుఖము దాని వెంట మనుషులు పడుతూ ఉంటారు అది దుఃఖయోని అది దుఃఖమునకు బీజము దీన్ని పతంజలి మహర్షి కూడా యోగదర్శనంలో బాగా విస్తారంగా వ్యాఖ్యానం చేశాడు ఈ మూడు రకాల దుఃఖాలుంటా ఏం చెప్పాడ ఈ ఇంద్రియ ఇంద్రియ భోగాలలో మూడు రకాల దుఃఖాలు ఉంటాయని ఒక సూత్రమే పరిణామ దుఃఖము పాప దుఃఖము సంస్కార దుఃఖము అని మూడు దుఃఖాలు ఉంటాయని సార్ పరిణామ దుఃఖము అంటే రిజల్టెంట్ పెయిన్ ప్లెషర్ పెయిన్ ప్లెషర్ని పర్స్యూ చేసినప్పుడు దానికి రిజల్టెంట్ పెయిన్ ఉంటుంది ఇప్పుడు నైట్ టైం జనాలు ఏం చేస్తారంటే ఈ డిన్నర్ పార్టీలో ఇవి నైట్ టైం పెడతారు ఇది ఏదో దృష్టాంతం చెప్పాలి కాబట్టి ఇప్పుడు రామాయణ కాలం నాటి దృష్టాంతమో భారత కాలం నాటి దృష్టాంతమో చెప్తే మనకి అది ఏదో పురాణ కాలక్షేపంగా ఉంటుంది కానీ జీవితానికి అన్వయించే సత్యంలాగా అనిపించదు అందుకోసం ఆధునిక కాలంలో దృష్టాంతాలు చెప్పడం ఇది పద్ధతి సో ఇప్పుడు పార్టీలో పెడతారు డిన్నర్ పార్టీ అని హైదరాబాద్ బిర్యానీ స్పెషల్ అని ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడి ఏవో అర్థం అర్థం లేని రాంగ్ వాల్యూస్ అన్నీ క్రియేట్ చేసి రాత్రి లేట్గా రాత్రి తొమ్మిది కోపడు మొదలుపెట్టి పని పదిన్నర పదకొండు దాకా వీడు ఎంజాయ్ చేస్తుంది పార్టీ దానికి పరిణామ దుఃఖం ఎప్పుడు ఉంటుంది మొన్నటి పొద్దున్న హ్యాంగోవర్ అంటారు దాన్ని దుఃఖమా సుఖమా దుఃఖమేంటదండి హ్యాంగోవర్ దుఃఖానికి సంస్కృతంలో పరిణామ దుఃఖము పేరు రిజల్టెంట్ పెయిన్ ఏమండి పాప దుఃఖము ఇంకొకటి ఉండదు ఈ తాప దుఃఖం ఏంటంటే తాపం అంటే ఇన్సెక్యూరిటీ ఫియర్ ఈ దుఃఖం ఏంటంటే ఆ సుఖాన్ని అనుభవ ఆ భోగాన్ని అనుభవిస్తున్నప్పుడే ఇది పోతుందేమో అని దుఃఖం ఉంటుంది తర్వాత అంటే తాపాలు అనేక రకాలుగా ఉంటాయి ఈ భోగాన్ని అనుభవిస్తున్నప్పుడే ఈ భోగం అయిపోతుందేమో అని దుఃఖం ఉంటుంది చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్ తింటుంటే అయిపో అయిపోతుందా అని ఐస్ క్రీమ్ అయిపోతుందనే దుఃఖం ఉంటుంది చిన్నప్పుడు మీకు గుర్తుందా లేదో చిన్న చిన్నప్పుడు మాకు చాక్లెట్ ఏదో పెడితే అది దాచుకోవడం జేబులో దాచింది వాళ్ళు ఎందుకు దాచుకోవడకే తినలే కిణాలని అనిపిస్తుంది దాచుకోవాలనిపిస్తుంది కిణాలని ఎందుకు కనిపిస్తుంది దాంట్లో ఏదో సుఖం ఉంది కనుక దాచుకోవాలి ఎందుకు కనిపిస్తుంది అయిపోతుంది కనుక ఈ లక్షణం పెద్దవాళ్ళు వచ్చిన తర్వాత పోతుంది అలాగే ఉంటుంది అది దాన్ని కొంచెం సోఫిస్టికేటెడ్గా ఉంటుంది అనిపిస్తే అదే దుఃఖం అది అయిపోతుందేమో అనే ఒక దుఃఖం ఉంటుంది తర్వాత మనకంటే ఎక్కువ భోగాన్ని అనుభవిస్తున్నవాడు కనపడతాడు వాడిని చూడగానే దుఃఖం కలుగుతుంది కంపేర్ చేసుకుని వీడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వీడికంటే ఎక్కువ ఎంజాయ్మెంట్ ఇంకొకటి చేస్తూ ఉంటాడు దాన్ని చూసి దుఃఖపడతాడు ఇప్పుడు ఫుట్పాత్ మీద పదిహేను రూపాయలకి భోజనం అమ్ముతారు ఆ భోజనం కొనుక్కుని వీడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు శుభ్రంగా కూర్చుని భోజనం చేస్తూ ఉంటాడు కలుపునండుతుంది ఎదురుకుండా పెద్ద హోటల్లో ఒకడు ఒక గ్లాస్ ఇండోలోంచి కూర్చుని భోజనం చేస్తూ ఉంటాడు వాడిని చూసి వీడు అసూయపడతాడు వాడు ఎంజాయ్ చేసి నాకు లేదని వీడికి ఉంది వాడిని చోట మానిస్తే వీడికి ఉంది మనిషి ఈ విధంగా పాప అనుభవిస్తాడు కంపారిజన్ వల్ల అది భోగ సమయంలోనే ఉంటుంది ఆ అలాగే మీరు అదే సినిమా సినిమా కడితే ఏదైనా భోగ సాధనానికి లభించే తోటకి వెళ్ళారనుకోండి సినిమాకి వెళ్ళారనుకోండి ఏదో బెంచి టికెట్ కొనుక్కుని సినిమా చూస్తున్నారనుకోండి కుర్చీ టికెట్ కొనుక్కున్న వాడిని చూసినప్పుడల్లాహా సినిమా చూస్తున్నప్పుడు మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది మధ్యలో ఒకసారి ఆ కుర్చీ టికెట్ కొనుక్కున్న వాడిని కడుపులో మంటకన్నా ఏదో వస్తుంది దాన్ని తాప దుఃఖము అని అంటారు అలాగే ఇప్పుడు ఇక్కడ పుణ్యం చేసుకున్న స్వర్గానికి వెళ్తాం కదా ఆ స్వర్గంలో కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది తాప దుఃఖం పోదు ఇది రెండవది మూడవది సంస్కార దుఃఖము పాపం పతంజలి మహర్షి ఇవన్నీ అనలైజ్ చేసి చెప్పాడు ఎప్పటి నాటి వాడు సో సంస్కార దుఃఖము అంటే ఈవేళ పార్టీకి వెళ్ళారనుకోండి రేపు సాయంకాలం ఏపీ మళ్ళీ ఆ పార్టీ గుర్తు వస్తుంది గుర్తు వచ్చి మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది రోజు ఎక్కడ వెళ్ళగలుగుతుంది వీడి ఆదాయానికి దానికి లంక కుదరదు రోజు పార్టీ అక్కడ కుదురుతుంది దేహము ఒప్పుకోదు జీవు ఒప్పుకోదు కానీ మనస్సులో ఆశ ఉంటుంది బాబాయ్ బ్రహ్మచారి నిన్ను చూస్తే నాకు నన్ను బ్రహ్మచారిని చూస్తే వాళ్ళు కూర్చోవచ్చు చాలా ధోరణి చేస్తారు చాలా బుద్ధిమంతులేని బ్రహ్మచారి వాళ్ళ నాన్నగారు అమ్మగారు క్లాసుకి వస్తారు కాకినాడలో అలా వేదాంతం బాగా సవనం చేసినప్పుడు మాట కొంత సేవ కూడా చేస్తూ ఉంటాడు స్వామీజీ సో ఎనివే సో ఇది సంస్కార దుఃఖం ఈవేళ మీరు పార్టీకి వెళ్తే రేపు సాయంకాలం మళ్ళీ పార్టీకి అయిపోయి పార్టీకి తీసుకు వస్తుంది అప్పుడు ఫోన్ చేశారా ఇవాళ పార్టీకి ఏమైనా వెళ్దామని వేయట వాళ్ళకి ఫోన్ చేయడం వాళ్ళు ఖాళీ లేదంటూ ఈ పేకాటాడి వాళ్ళు ఉంటారు చూడండి సరితో పేకాటేడి ఈ టైంకి వాడికి చేతులు దూరం ఉంటూ ఉంటాయి పేకాడు గుర్తుకొస్తుంది అది అసమానం ఎక్కడ కుదురుతుంది కుదిరినప్పుడు కుదురుతుంది కుదరనప్పుడు ఈ సంస్కారం అంటే వాసన అనర్థం ఈ వాసన వల్ల ఆ భోగవాసన పడిపోతుంది మనస్సులో ఆ మనస్సులో ఫిక్స్ అయిపోతుంది ఆ భోగవాసన పడిపోయి ఆ భోగం గుర్తొచ్చినప్పుడు అయ్యో భోగం లేదే అని దుఃఖపడుతూ ఉంటాడు హాస్పిటల్లో ఉంటాడు జ్వరం వచ్చి డాక్టర్లు ఏమంటారంటే గంజిలాగా తాగండి మామూలు భోన చేయొద్దు అని చెప్తారు అప్పుడు వీటికి బిర్యానీ గుర్తుకొచ్చారు గుర్తుకొచ్చి అయ్యో బిర్యానీ తెలలేకపోతున్నానే అని వాస్త అని దుఃఖాన్ని వర్ణిస్తారు సంస్కార దుఃఖం ఇన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి అని ఆయన వర్ణిస్తారు ఆయన శంకర్లు ఏమంటారు చూడండి నా కేవలం దుఃఖయోనయ అయ్యా ఈ ఇంద్రియ భోగాలు దుఃఖ బీజములు మాత్రమే కాదండి అసలు దీన్ని నేను ఇంకా ఓపిక్గా విస్తారంగా వర్ణిస్తూ ఉండి అంటే మధ్య మధ్యలో ఎందుకు వచ్చిన చేరస్ లేని మానేశాను ఇప్పుడు దీని రహస్యం ఏమిటంటే చూడండి మీకు దుఃఖం వచ్చిందనుకోండి జీవితంలో దుఃఖం వస్తుంది కదా దుఃఖము అది శారీరక దుఃఖమైనా మానసిక దుఃఖమైనా అల్టిమేట్గా అది మనస్సులోనే అనుభవానికి వస్తుంది పెయిన్ కూడా ఇట్ ఈజ్ ఎ మెంటల్ ఫినామినమ్ ఆరిజినేషన్ దేహం నందు ఉన్న మెంటల్ ఫినామినా అని చేతనే మీకు మైండ్ లెవెల్లో ఇంటర్ఫీర్ అయితే పెయిన్ ఉండదు వాడు ఎనస్టీషియా ఇచ్చి మైండ్ లెవెల్లో ఇంటర్ఫీర్ అవుతాడు ఆ బ్రెయిన్ ఆ నర్వ కరెంట్స్ వెళ్లకుండా చేసి అవుతాడు ఆ తర్వాత పరపర కోసేసినా తమస్కారం కోసినట్టుగా కోసినా వీడికేం తెలియదు కాబట్టి పెయిన్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ మైండ్ లెవెల్ ఉంది దేహంలో ఆరిజినేట్ అయినా కూడా ఎనివే సో సేవ్ ఈ ఇప్పుడు ఇప్పుడు దుఃఖం అనుభవిస్తున్నాను అనుకోండి నేను ఈ దుఃఖానికి బీజం ఎక్కడుందని మీరు చూడాలి దుఃఖ యోనయహ అంటున్నారు కదా దుఃఖ బీజాన్ని గురించి కదా ఆలోచిస్తున్నారు ఈ దుఃఖానికి బీజం ఎక్కడుంది యశరథ మహారాజు గారు ఆయన మరణించడానికి ముందు కౌశల్యాదేవితోటి అంటాడు నేను ఈ దుఃఖాన్ని పుత్రవియోగ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను దీని బీజం ఎక్కడుంది అంటే కైకేయి కదా బీజం అంటున్నాడు కాదు జరిమహ కైకేయి కాదు దీని బీజం దీని బీజం ఎక్కడుందంటే ఒకప్పుడు నేను వేప సుఖాన్ని అనుభవించినప్పుడు ఆ సుఖంలో ఈ దుఃఖ బీజం ఉంది ఏం చెప్తాను కైకే ఈ బీజం కాదు కైకే బీజంలా అనిపిస్తుంది సో ఇది ఎలా ఉంటుందంటే ఈ మేస్టర్ దుష్టుడు వీడు వీడు మార్కులు తక్కువ వేసేటా కానీ దుఃఖ బీజంలాగా అనిపిస్తుంది వాడు మార్పులు వేసిన వాడు కాదు వీడి దుఃఖ బీజం వీడు చదువుకునే పాఠాలు శ్రద్ధగా విని బాగా చదువుకోవాల్సిన రోజుల్లో వీడు బలాదులు తిరిగాడు అది దుఃఖ బీజం అక్కడ ఎంజాయ్మెంట్ చేశాడు ప్లెషర్ ఆ ప్లెషర్లో ఈ పెయిన్ యొక్క స్వీట్స్ ఉంటాయి అంచేతనే నేను నెవర్ కంప్లైన్ అగెన్స్ట్ గాడ్ ఆర్ ఎనీ నేచర్ నీకు వచ్చిన దుఃఖానికి నువ్వే బాధ్య చూడలేదు ఫస్ట్ మనం ఈ దుఃఖానికి నేను బాధ్య ఆ మాత్రం ధైర్యం ఉండాలి మనిషికి నా దుఃఖానికి నేను బాధ్యత చూడను నేను ఫెయిల్ అయ్యాను నా ఫెయిల్యూర్కి నా దుఃఖానికి నేనే పూచి అని ఓనప్ చేస్తే దాని నుంచి మనిషి యొక్క గ్రోత్ బిగినవుతుంది వీరు ఓనప్ చేయరు వీరు ఎంతసేపు స్కేప్ బోర్డ్స్ని వెతుకుతూ ఉంటుంది వీడికి స్కేప్ బోర్డు ఎప్పుడైతే వెతకడం మొదలు అప్పుడు కావాల్సిన స్కేప్ దొరుకుతాయి బయట ఇప్పుడు పరీక్ష ఫెయిల్ అయ్యాడనుకోండి ఎలా పరీక్షను ఫెయిల్ అయ్యావురా అంటే వాడు నిమిషానికి ఒక కొత్త సమాధానం చెప్తాను నీ పరీక్ష ఫెయిల్ అయినా అని అడగండి వాళ్ళు ఒక్కొక్క ఇప్పుడు అమ్మగారి పరీక్ష ఫెయిల్ అయ్యేందుకు ఎందుకమ్మా అలా ఉంటే నన్ను హింస పెడతావు నేను తంత్రాలే పడుక్కోమని నువ్వే కదా నన్ను ఇబ్బంది పెట్టామని అని తల్లిని ఎక్కి మీకు అరెస్ట్ ఆ కొత్త ఎందుకు ఫెయిల్ అయ్యావంటే ఏదో ఫెయిల్ అయ్యాను అంటాడు అలాగే ఎందుకు ఫెయిల్ అయ్యావు చెప్పంటే మోటార్ సైకిల్ మీద దింపకున్నప్పుడేమో దింపలేదు ఇప్పుడేమో ఎందుకు ఫెయిల్ అయ్యని అడుగుతున్నారని వాళ్ళు ఎత్తిమీ ఎవళ్ళు కనపడితే వాళ్ళ నెత్తి మీద వేసేస్తుంది ఈ స్కేప్ బోర్డు ఇది మా మన స్వభావం అలా ఉంటుంది అంతేగాని అది అలవాటు చేసుకోవాలి లేకపోతే అదిలాగే పనిచేస్తుంది మనస్సు మనస్సు యొక్క దోషం ఆ ఏం చేస్తుంది ఇంకొక నెత్తి మీద వేస్తుంది రీసెర్చ్ బాగా ఎండ్ చేయట్లేదు అంటే అవును మరి రీసెర్చ్ బాగా చేసే ప్రమోషన్ విచ్చుకున్నప్పుడు రీసెర్చ్ గుర్తున్నది ఇప్పుడు గుర్తు కూర్చున్నా అని అలా వేసేస్తాడు అటేటో భారీ అంతేగాని ఫోన్ అప్ చేయడు మనుషుడు ఓనప్ ఏదో తెలుస్తున్నాను ఓనప్ అంటే ఇప్పుడు నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నానంటే ఎక్కడ ఉంది దీని దోషము నేనేదో ఒక ప్రెషర్ సీకింగ్ చేస్తుంటాను ఆ ప్రెషర్లో ఈ పెయిన్ ఉంది అప్పుడు బీజం పడుతుంది ప్రెషర్ పూర్తవుతుంది ఆ బీజం మొక్క దుఃఖం వీడికి రావ దుఃఖం చేదు పండు వీడికి చేతికి రావడానికి మధ్యలో కాలం ఉంటుంది కాబట్టి ఎవ్రీ సీకింగ్ ఆఫ్ ప్రెషర్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ పెయిన్ అయితే మీరు అనొచ్చు సపోజ్ నేను ప్రెషర్ ని సీక్ చేయలేదనుకోండి ఇంద్రియ భోగాన్ని నేను కోరలేదనుకోండి ఐ తెలియ మీరు ఇంద్రియ భోగాన్ని కోరకపోతే జీవితంలో మీకు దుఃఖం జరుగుతుంది ఆత్మానందాన్ని కోరద్దు అని నేను అంటా ఇంద్రియ భోగాన్ని కోరద్దు బీ హ్యాపీ బై ఆల్ మీన్స్ బీ హ్యాపీ సీక్ హ్యాపీనెస్ బట్ రూప్ దాని చూసీస్ ది భోగస్ రూప్ అయితే ఇంద్రియ విషయ సంస్పర్శ ద్వారా నేను ఆనందాన్ని సంపాదిస్తాను అనే రూపం చూశారు అది చాలా తప్పు రూపం ఆ రూపులో వెళ్ళిన వాడు దుఃఖభాజనుడు అయితే ఇస్తాడు అందుకోసమే శ్రీకృష్ణుడు ప్రేమతో చెప్తున్నాడు ఇప్పుడు వెజమహాలరా దుఃఖాలు పొందకండి సుఖంగా బ్రతకండి మీరు ఈ ఇంద్రియ భోగాల్ని వెంట పరుగులెత్తినంత కాలం మీ జీవితంలో మీకు సుఖాలు ఉండవు అని చెప్తున్నాడు దుఃఖయోనయ ఇంతే దుఃఖయోనులు మాత్రమే కాదు అంత మాత్రమే కాదు ఇంకా ఉంది వాటిల్లో దోషం ఏమిటా దోషము ఆద్యంతవంతశ ఈ భోగాలు ఉన్నాయి చూసారా ఇవి ఇలా మొదలవుతాయి అలా ఆఖరవుతాయి మేము చిన్నప్పుడు సినిమాకి వెళ్ళేవాళ్ళం నాన్నగారు చెప్పేవారు నేను కూడా సినిమాకి వెళ్తావు సెకండ్ షో సినిమా ఏమిట్రా మూర్ఖత్వం కాకపోతే నిద్రపోతే వచ్చే ఆనందం ఆ కళ్ళల్లో ముత్తులు వేసుకుని అలాగే చూస్తూ ఉంటే ఏమొస్తుంది వెమోహం ఏమిటా మూర్ఖత్వం అని అనేవారు పాపం అంటే మనకి అదేమీ కుదరదు నాకు మీరు డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వడానికి ఇవ్వడానికి వెనకాది అలా చెప్తున్నారు అన్నట్టుగా అంటే పోలే పొట్టుకుపోలే ఇష్టం అందుకని పాపం రూపాయి పాదశమకి పోయి వాళ్ళు సినిమాకి సెకండ్ షో ఆ సెకండ్ సినిమాకి చిక్క కొన్ని వెయిట్ చేస్తుంటే ఆకలి వేసి ఎందుకంటే ఇంటి దగ్గర సద్రా సగ్రాలే ఐదు గంటలకి ఇంకా వంట అది అవ్వదు కదా ఆ పొడెన్నో ఏదో ఉంటే దాంట్లో ఆవకాయ మధ్యలో కొస్సుకుని తినేసి ఆరావిధగా సైకిల్ తొక్కుతుంది అక్కడికి చేరేప్పటికే అరిగిపోయింది తొమ్మిది ఫస్ట్ సెకండ్ ఫ్లో సినిమా ప్రారంభమైనప్పటికీ ఫోదవుతుంది తొమ్మిది ఏళ్ళకి ఆకలి వేస్తుంది ఎలా ఆకలి వేస్తూ ఉండదా ఏ ఎక్కడికి కూర్చొని కుళాయి దగ్గరికి కూడా కడుతుందని వీళ్ళు తగేసి వెళ్ళి సినిమా హాల్లో కూర్చోడం ఈ సిగరెట్లో మీద అవుతూ ఉండదు ఆ పొగంతా అక్కడ కూర్చొని ఉండడం వల్ల వాడు ఎప్పుడూ మొదలు ఆకలి మధ్యలో సినిమా మధ్యలో ఇంటర్ బెల్ వచ్చే మళ్ళీ ఆకలి సినిమా పూర్తయ్యేపటికి తోటపూర కాడలాగా తయారయ్యే వాళ్ళ నీరం సో పడిపోయి ఎక్కడా ఓపిక లేదు ఇప్పుడు సైకిల్ మీద డబల్స్ ఎందుకంటే ఒకే సైకిల్ ఇద్దరు అద్దీ సైకిల్ తీసుకుని ఇప్పుడు డబల్స్ తొక్కుకుంటూ రాత్రి రెండింటికి ఒంటి గంట నలభై ఐదు మైళ్ళు తొక్కుకుని ఇంటికి రావాలి ఇంటికి తలుపులు కట్టడానికి వీరులండి ఎక్కడో అడుగు మీద చేయకల్సిన చెట్టు పడుతుంది మొన్నటి పుట్టిన మళ్ళీ ఫైవ్ వేచేసి కలవలో స్నానం చేసి వెళ్ళి పన్నెండు చెట్టు ముందుకు గురువు గారి దగ్గర సిద్ధంగా ఉండాలి ఇది పరిస్థితి అయితే అంటే కాలువ తగ్గుతా వస్తున్నావా కలవలో స్నానం చేసి వెళ్ళం ఎలా వస్తున్నావా అంటే ఆ వస్తున్నాననే ఆ కడువాదీక పోవడం నిద్ర ఉండేది కాదు ఏమి ఉండదు కాదు శరీరంలో ఓపిక ఉంది కాబట్టి చిన్న వయస్సులో ఇలాంటివి లెక్క ఇప్పుడు ఒక్క రాత్రి నిద్ర లేకపోతే మూడు రోజులు పాఠాలు చము ఎందుకంటే నేను పాఠం చెప్పి ఓపిదే ఉండదు ఇంకా బుద్ధిపంది అప్పుడు ఆ సెల్స్ బలంగా ఉండేవి కాబట్టి నడిచింది కాబట్టి ఈ విధంగా దుఃఖ బీజములన్నీ కూడా సుఖానుభవాల నుంచి వస్తాయి సుఖాలంటే అసలు సుఖపడకూడదని కాదు ఇంద్రియ భోగముల నుంచి వస్తాయి ఇంద్రియ భోగాలు అందుకే సుఖపడే పద్ధతి ఒకటి పెట్టి ఎదర వాళ్ళకి పెట్టి వాళ్ళు తింటూ ఉంటే చూసి సంతోషించరు మనకి అనారోగ్యం చేయదు బీపీలు రావు డయాబెటీసులు రావు ఏమీ రావు పెట్టి సంతోషించారు ఓ మహాత్ముండి ఆయనకి ఆయన అడిగారు ఏమంటే భోజనం ఆహారం అదే మంచి రుచికరమైన పదార్థాలు తింటే సంతోషం వస్తుందా పెడితే సంతోషం వస్తుంది అని అడిగారు అంటే సంతోషం అలా వస్తుందా తింటే రోగం వస్తుంది పెడితే సంతోషం వస్తుంది పెట్టి తింటే కూడా కాదు ఎదరవాడికి పెట్టేసి మనం పస్తుంటే ఇంకా ఎక్కువ సంతోషం వస్తుంది అని చెప్పి ఎదరవాడికి పెట్టి మనం తింటే కొంత సంతోషం ఎదరవాడికి పెట్టేసి ఇంకా నీళ్ళు అంతా కదా పస్తు ఆహా ఏం బ్రహ్మానందం వచ్చింది అని చెప్పి వెళ్ళి చూ అప్పుడప్పుడు పస్తుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యాన్ని మించిన ఆనందమేముందండి అని చెప్పి ఆధునిక మానవుడు ఆ దుఃఖానికి సింబల్ తిని ఉంటాడు వేషం బాగా వేస్తాడు మనం ఏమనుకుంటాం టై వేశాడు బూటు వేసాడు కాబట్టి వీడు మహానంద పడిపోతున్నాం వెళ్తున్నాడు కాబట్టి వీడు మహానంద పడిపోతున్నాం అనుకుంటాం మనం అజ్ఞానం చేత ఆ చేత మనం అలా అనుకుంటాం ఆ టై ఆ ఖరీదైన సూపు రోగగ్రస్తమైన దేహం ఉంటుంది డైబెటీస్తో ఉంటాడు ఫార్టీ ఫైవ్ అయ్యేప్పుడు డైబెటీసు ఈ లివర్ ఎప్పుడో కంప్లైంట్ చేయడం ఇంకా టైం లివర్ ఎక్కువ ఉంటుంది టైం ఎక్కువ టైప్ టైం పడుతుంది డయాబెటీస్కి ఆత్మాకి హార్ట్కి టైం తక్కువ పడుతుంది లివర్కి టైం ఎక్కువ పడుతుంది వీళ్ళు చేసేటువంటి జీవన శైలిలో ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో ఇవన్నీ వస్తాయి ఇంద్రియ భోగాలంత పద్మాష లేదండి మరొకటి జలన్స్ వాటి జోలికి వెళ్ళటం దేహధారణకి ఎంత అవసరమో అంతే అద్యంతవంత అలా ఆరంభం అవుతాయి ఇలా పూర్తి అయిపోతాడు సినిమా ఉత్కృష్టాంతా అక్కడి నుంచి వచ్చాను ఆ సినిమా ప్రారంభమవుతుంది పూర్తి అయిపోతుంది ఆ తర్వాత దానివల్ల వచ్చిన దుఃఖం మొన్నాడు సాయంకాలం మొన్నాడు రాత్రి ఎప్పుడో నిద్రపోతే ఆ మొన్నాటికి తగ్గుతుంది దుఃఖం ఇది వయస్సులో ఉంటాయి వయస్సులో లేకపోతే వారం రోజులు మీకు దుఃఖం అప్పుడు నిద్ర లేదంటూనే ఉంటాడు వారం రోజులు లేక కాబట్టి చాలా డేంజరస్ థింగ్స్ ఆద్యంతవంతఃంకరులు అంటారు చూడండి ఆది విషయేంద్రియ సంయోగోభోగా అంతశ్చోగ ఆది అంటే ఇంద్రియములు విషయములు కలుసుకోటం ఆది వియోగము అంతం అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎవడో బంధువు ఉందనుకోండి ఎక్కడి నుంచి వస్తుందనుకోండి బంధువు బంధువు అంటే బాగా దగ్గరవాడు కొడుకో కూతురు ఎక్కడి నుంచి వస్తున్నారనుకోండి సపోజ్ అమెరికా నుంచి అనుకోండి అదిగో వస్తున్నారు వస్తున్నారు వస్తున్నారనే ఉత్కంఠ తీరా దిగిన తర్వాత వచ్చేసారు విషయేంద్రియ సంయోగం ఆ కలుసుకుని ఒకసారి తర్వాత ఇంక అలా వస్తున్నాను కౌలించి కూర్చోరు వాళ్ళు కూడా భర్త స్నానం అది చేసినా వాళ్ళు ఇలాగే కౌలించి కూర్చుంటారు అండి ఎక్కడ కూర్చుంది అయిపోయింది విషయేంద్రియ సంయోగం అయిపోయింది ఇంకా ఆ తర్వాత చాకరీలు ఇవి అవి అదిగో వచ్చారు వచ్చారు అనుకుంటూ ఉండగానే అదిగో వెళ్ళారు వెళ్ళారు వెళ్ళిపోయారు ఇంకా ఆ పాజిటివ్ అంతా పూర్తయిపోతుంది ఇంకా నెగిటివ్ అప్పుడు శురు అవుతుంది వచ్చారు వెళ్ళారే కానీ వెళ్ళేప్పుడు సరిగ్గా చెప్పకుండా వెళ్ళిపోయారు అను ఏదో ఉంటుంది ఏది సమస్యలు దానికి ఏదో అహంకారం ఈగో ఏదో ఇష్యూస్ లేవనిపిస్తుంది లేకపోతే ఈ చాకరీలు చేసి చేసి ఒళ్ళంతా హోనం అయిపోయింది వారం రోజులు రెస్ట్ తీసుకోవాలనో ఏదో సంథింగ్ అర్థం ఈ మనుషులతో అలా ఉంటే ఇంత పదార్థాలతోటి ఉండే భోగం నాయన ఇంక చెప్పిదే ఉంది అలా ఆరంభం ఇలా అంతము ఆద్యంతమంత అటువంటి భోగాల్లో మనం ఇన్వెస్ట్ చేసుకోకూడదు ఇప్పుడు మీరు బ్యాంకులో ఇన్వెస్ట్ చేయాలంటే అలా పెట్టేడు ఇలా మూసేయడం బ్యాంకులో పెట్టకూడదు డబ్బు పెడితే పోతుంది అలాగే మన జీవితాన్ని ఇటువంటి భోగాల్లో పెట్టకూడదు ఏదో ఒక సుఖం వెతుక్కోవాలి ఎటువంటి సుఖం అంటే ఇంకా ఒకసారి పట్టుకుంటే చచ్చిపోయేదాకా మనం విదిలిపెట్టదు అలాంటి సుఖం పట్టుకోవాలి చచ్చిపోవడం కూడా లేదు ఇంకా శాశ్వత కాలం మనతోటే ఉండిపోతుంది అలాంటి సుఖం ఏదో పట్టుకోవాలి కానీ ఈ వచ్చిపోయే సుఖాలు వీటి వల్ల ఏమీ ఉపయోగం లేదు అత అంతవంత అనిత్యా మధ్యమ క్షణభావిత్వాత్ ఇవి అనిత్యములండి ఇవి మధ్యమక్షణ మాత్రంలో ఉంటాయి ముందు ఉండవు వెనకాలం ఉండవు మధ్యములో ఉంటాయి మధ్యంలో ఎంత ఉంటాయో క్షణం ఉంటాయి నశ్వరములు అంటే ఎలాగంటే విషయ వస్తువులు ఏవైతే బయట ఉంటాయో అవి మారిపోతూ ఉంటాయి వాటిని అనుభవించాల్సిన ఇంద్రియాలు మారిపోతూ ఉంటాయి సెన్సెస్ మారిపోతాయండి తర్వాత మనస్సు మనస్సు ప్రశాంతంగా ఉంటే కానీ ఇంద్రియభోగం కూడా మీకు అనుభవానికి రాదు ఆ మనోవృత్తులు మారిపోతూ ఉంటాయి మీరు మీ సుఖాన్ని మనుషుల మీద పెట్టారనుకోండి ఆ మనుషులు మారిపోతూ ఉంటారు మనుషులు మారిపోవడం అంటే ఎలా ఉంటుందో తెలుసినా ఏ మనిషి యొక్క సన్నిధి మీకు సుఖాన్ని ఇచ్చిందో అదే మనిషి యొక్క సన్నిధి మీకు దుఃఖాన్ని ఇచ్చింది ఇంత విదూరమైన సమాచారం ఇదేదానికి అట్లేదు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటాడు మళ్ళీ హేట్ యూ ఐ లవ్ యూ అని అండం మానేస్తాం కొంతకాలం అయినా అన్నం మానేస్తాం అన్నం మానేస్తే ఇంకా ఆ తర్వాత ఐ హేట్ యూ నో ఏ మనిషిని నేను ప్రేమిస్తున్నాను నిన్నని ప్రేమించి పెళ్లి ఆ మనిషే కొంతకాలం అయిన తర్వాత ఎప్పటికైనా వదిలిపోతుందా అని ఎలాగో వదిలించుకోవటము అని ఆ వదిలించుకోవటానికి మూలంత డబ్బు కూర్చిపెడతాం నన్ను అడిగితే ఆ డబ్బుతో ఆవిడికే ఇచ్చేసామో లాయర్లకి వాళ్ళకి పోసి మరి అలా ఉంటుంది సో చాలా నశ్వరమైనటువంటి సుఖాలు ఇవన్నీ కూడా మనుషుల యొక్క వెళ్ళడం భార్యాభర్తలకి చెప్పాను భార్యాభర్తలే కాకుండా మిత్రులు ఫ్రెండ్స్ ఎనిరోజు ఈ ఫ్రెండ్షిప్ వెరీ వెరీ బ్రిటెడ్ మనుషులు మారిపోతూ ఉంటారు అవస్థలు మారిపోతూ ఉంటారు అంటే బాల్యం పోయి యనం వస్తుంది యవ్వనం పోయి మధ్య వయస్సు వస్తుంది మధ్య వయసు పోయి వృద్ధాప్యం వస్తుంది అవస్థలు మారిపోయినప్పుడల్లా అంతకుముందు ఏది సుఖం ఇచ్చిందో అది ఇప్పుడే సుఖమిస్తుందనేది లేదు ఇంకా ఆ పరిస్థితి మారిపోతుంది ఎందుకంటే బాహ్య సుఖం మీద ఎప్పుడూ ఆధారపడకూడదు మిడిలేజ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంది మిడిలేజ్ సిండ్రోమ్ అంటారు అంటే వీడు బాహ్య సుఖాల మీద బాగా మరిగి ఉంటాడు ఆ మిడిల్ ఏజ్ లో వచ్చేప్పటికీ దాని నుంచి సుఖాలు రావటం మానసిక బాహ్య విషయేంద్రియ సంయోగం నుంచి సుఖాలు తగ్గిపోతాయి అటు పచ్చ తగ్గిపోతుంది దాంతో మీరు ఒక రకమైన వ్యాక్సిన్లో వెళ్ళిపోతారు దాన్ని మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అంటారు దాని మీద బోళ్ళంత లెటర్ వేసుకుంటుంది మీరు గూగుల్కి వెళ్ళి మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అని కొడితే బోళ్ళంత పేపర్లు వస్తాయి దాని మెడికల్ లెటర్ ఎంత లెటర్ వేసారంటే దానికి టాబ్లెట్లు కూడా ఉన్నాయి అలరికాలో అల్లికి ట్యాబ్లెట్లే ప్రతిదానికి ట్యాబ్లెట్లే కోపం వచ్చింది అనుకోండి కోపం తగ్గడానికి టాబ్లెట్లు ఉంటుంది మూడు బాగులేదనుకోండి దానికి ఇంకో టాబ్లెట్లు ఉంటుంది మూడు ఎలివేటింగ్ టాబ్లెట్స్ ఉంటాయి సబ్స్టెన్స్ యూజ్ అని వెరీ బ్యాడ్ కాబట్టి ఈ సుఖాలని మనం మనం వాటి మీద వాటి మీద మనం ఆశ పెట్టుకోకూడదు ఒక్క సుఖం ఉంది అది మారదు అక్షయ సుఖం అక్షయం సుఖమస్తు అది ఆత్మసుఖం మన హృదయంలో ఉన్న సుఖం ఎవరి మీద పరాధీనత ఉండదు స్వతంత్రంగా నా ఆత్మలో ఉండే సుఖాన్ని నేను ఎప్పుడు కావాలంటే అప్పుడేదో తీసుకోవచ్చు అది ఎప్పుడూ స్వావలంబంగా ఉంటుంది అటువంటి సుఖాన్ని ఆత్మానందాన్ని వెతికి పట్టుకోవడం కోసం ఈ భోగానందాలని తిరస్కరిస్తే కానీ ఆత్మానందం లభించదు అందుకోసం ఈ భోగాల్లో ఉండేటువంటి సుఖాన్ని నిందిస్తున్నారు నిందితున్నందుకు ఉన్నమాటే చెప్తున్నారు కేసు భోగేశు రమతే బుధ వివేకి అవగత పరమార్థతత్వ ఈ వాక్యం నాకు చాలా ఇష్టం నటేశుడు రమతే బుధ బుధ అంటే బుర్ర ఉన్నవాడు విషయం తెలుసున్నవాడు దిమాగ్ దిమాగ్ ఎంత చూడండి ఇది ఉన్నవాడు అప్స్టేట్స్ వేకెంట్ అని బోర్డు పెడతాడు అప్స్టేట్స్ వేకెంట్ అంటే ఇక్కడ కిందే కానీ ఇంక పైన ఏమీ అంటే బుద్ధి శూన్యం సున్నా అప్స్టేట్స్ వేకెంట్ అలా అప్స్టేట్స్ ఎప్పుడు ఆక్యుపైడ్గా ఉండాలి భగవద్గీత క్లాసో లేకపోతే ఈ ఉపనిషత్ క్లాసో లేకపోతే ఏదో వేదాంతం ఏదో అలా అప్స్టేట్స్ ఆక్యుపైడ్గా ఉండాలి వీకెంట్గా ఉండకూడదు సో ఎనివే అటువంటి వివేకం గలవాడు అరే సుఖం ఎక్కడుందో తెలియద్దండి ఇంత బతికి బతికి సుఖం ఎక్కడుందో తెలియకపోతే ఏమన్నమాట అది ఇప్పుడు బాల్యంలో ఉన్నాడు వాడు ఏడుస్తున్నాడు అనుకోండి చిన్నపిల్లవాడు ఏడుస్తున్నాడు అనుకోండి పనుల విమోహం వాడి అజ్ఞానం చేత ఏడుస్తున్నాడు అనుకోండి యవ్వనంలో ఉండి వాడు దుఃఖపడుతున్నాడు అంటే పనుల ఇంకా అనుభవం లేదు దుఃఖపడుతున్నాడు విలువేదంటే ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాడు అంచేత ఇంకా వృద్ధాప్యం వచ్చేప్పటికైనా వీరికి సుఖం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి ఇంకా అక్కడికి వచ్చే దుఃఖం ఉండకూడదు వృద్ధాత్మ్యం మనిషిలో స్ట్రగుల్ ఘర్షణ కానీ ఆ దుఃఖం కానీ ఉండకూడదు పీస్ అండ్ హ్యాపీనెస్ ఉండాలి అది లేదు అంటే అర్థం ఏంటి వీడు ఏమీ నేర్చుకోలేదనమాట పాఠం జీవితం నుంచి ఎంత నేర్చుకోవాల్సిందో ఏమీ నేర్చుకోకుండానే కాలక్షేపం చేసేసాడన్న అలా ఉండకూడదు వివేకి ఏది నిత్యమో ఏది అనిత్యము తెలుసు ఉండాలి ఏది సుఖము ఏది దుఃఖమో తెలిసి ఉండాలి కాబట్టి నేను ఒక బ్లంట్ క్వశ్చన్ అడుగుతా చెప్పండి ఆల్కహాల్ సుఖమా దుఃఖమా దుఃఖం లేదు మరి సుఖమని ఎందుకు అనుకుంటున్నారు ఆల్కహాల్ సుఖం ఏమిటండి ఎవరికి చెప్పాడండి చాలా దురదృష్టకరమైన సమాచారం సో ఇంతకంటే మూర్ఖలోకం ఇంకేదైనా ఉంటుందా అలా ఈ భోగాలని అలాగే ఉంటాయి కాబట్టి సో వివేకి అంటే ఏమిటనమాట ఏది సుఖమో ఏది దుఃఖమో కూడా తెలియదు ఏది మంచో ఏది చెడో కూడా తెలియదు తర్వాత ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియదు దాన్ని అవివేకము అంటుంది అలా ఉండకూడదు ఏది ఆత్మ ఏది అనాత్మ ఆ వివేకం ఉండాలి ఆత్మానాత్మ వివేకం ఉండాలి అవగత పరమార్థతత్వ పరమార్థము యొక్క స్వరూపం ఎత్తిది పరమార్థము అంటే ఏది యథార్థంగా ఉన్నదో దాన్ని పరమార్థము అంటుంది ఒక మహాత్ములు ఇవ్వరు ఆయన అనివరు వాట్ ఈజ్ వాట్ ఈజ్ కాబట్ సత్యం అంటే ఏమిటని అడిగితే సత్యం అంటే ఏమిటో నీకు చెప్తా చూడు నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకో ఆ సత్యం అన్న దాంట్లో చాలా గొప్ప సౌందర్యం ఉంది తెలుసుకో వాట్ ఈజ్ సత్యం అని చెప్పి ఏది ఉన్నదో అది సత్యం ఇప్పుడు మీరు లేని దానికోసం ట్రై చేస్తున్నారంటే అర్థం ఏంటి నేను సత్యాన్ని విస్మరించారమే కదా వాట్ సో సుఖానుభవము మన స్వరూపంలో ఉన్నది దాన్ని తెలుసుకోవాలి కానీ మన దగ్గర లేదు బయట ఎక్కడ ఉంది అది బయట మన దగ్గర లేని సత్యం ఎందుకు అవుతుంది ఎనివే ఇదో కొంత ట్రాంజన్షియల్గా వెళ్తుంది సో మళ్ళీ కర్మింగ్ బ్యాక్ టు ది పాయింట్ అవగత పరమార్థ తత్వ ఆనందము బాహ్య వస్తువుల్లో ఉండదు జడ ఆనందం ఉండదు ఆనందం చేతన ధర్మం ఆ కాన్షియస్నెస్ అది సో కాన్షియస్నెస్ చేతన ఆ చైతన్యం ఎక్కడ ఉంటుందండి బయట ఉంటుందా జన పదార్థాల్లో ఉంటుందా చైతన్యం తనలో ఉంటుంది తనలో ఉండడం కాదు తానే ఉంది కాబట్టి అక్కడ వెతుక్కోవాలి కానీ రాంగ్ ప్లేస్లో వీడు భోగాలకు వెతికేడు అంటే వీడికి సత్యం తెలిసినట్టు ఎందుకు కాబట్టి అవగత పరమార్థ తత్వ అని బుధ అటువంటి బుధుడు తేసు నాదామాతే వాటిల్లో రమించడు అటు ఎందుకు శ్రద్ధ ఉండదు చాలా అసందర్భంగా ఫీల్ అవుతాయి ఇప్పుడు భోగాముల ఎందు ఇప్పుడు ఆహార నియమం గలవాడిని ఆహార నియమంగా తీసుకునేవాడిని మీరు ఫైవ్ స్టార్ హోటల్లోనో లేకపోతే బిర్యానీ పార్టీలోనో పారేసి బిర్యానీ అని ఇదని అదని మొదలెట్టారనుకోండి మొదలుపెడితే వాడికి ఎలా ఫీల్ అవుతుంది కూడా ఈ డజన్ లైఫ్ నా దమ్మతే ఈ డజన్ ఫైన్ అని హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ యజగా ఈ మూర్ఖత్వం అనుకుంటాడు ఏది మూర్ఖత్వం వీడు అనుకుంటాడో అదేదో పండగానే వాళ్ళందరూ హడావుల్లో ఉంటాం వీడు నతేషు రమతే ఏ చండి ఏ మూర్ఖులండి వీళ్ళు అని అనుకుంటున్నాడు అలా బుధ వివేక్ అలాగే ఉంటాడు ఎన్నడూ రమించదు అంటే ఆ రమణము అంటే ఆ ఎంజాయ్మెంట్ రాదు భోజనం లేని ఆహారం దేనికి దేహానికి ఫ్యూయల్లాగండి దేహానికి ఫ్యూయల్ అంటే అలాగే ఆహారం ఇప్పుడు కొంతమంది ఆహారానికి రంగు వేస్తా ఏంటి ఆహారానికి రంగు ఎందుకండి అదుపుగా కన్నిక పచ్చగా ఉండాలి లడ్డు పచ్చగా ఉన్న లడ్డు ఎవరో వడ్డించాయి ఎందుకంటే పచ్చగా ఉంది లడ్డు నాకు వద్దు తీసేయం అంటే అంటే లడ్డూ ఎలా ఉంటుంది శనగపిండి కలర్ ఏదో దానికి ఉంటుంది లడ్డూకి అంటే ఏంటి ఏమిటిది ఇలాగ ఎల్లో గాను గ్రీన్ గాను ఇలా ఉంది లడ్డు అక్కడక్కడ గ్రీన్గా ఉంది అంటే చూడ్డానికి అందంగా ఉంటుందని గ్రీన్ కలర్ వేశాం తీసుపక్క ఏం పెయింట్ వేయడానికి ఏదో గోడ లేకపోతే చూపుతా డోంట్ పుట్ ఎనీ పెయింట్ టు మీ నాకు కడుపుకిచ్చే ఆహారం ఇవ్వాలంటే నో పెయింట్ ఎందుకంటే ఇండియాలో ఉన్న ఫుడ్ కలర్స్ అన్ని పాయిజన్ వస్తాయి అదేమేమి ప్రాపర్గా టెస్ట్ చేసినవి కాదు నా తొలకాయే కాదు ఏదో పాశ్చాత్య దేశంలో వాళ్ళు టెస్ట్ చేసి ఏవో కొన్ని కలర్స్ వాళ్ళు అలౌ చేశారు ఇప్పుడు రోజు అమ్ముతారు ఇది ఏది మీరు బెల్లంతో చేస్తే అంత ఎల్లో షైనింగ్ కలర్ రాోల్డెన్ యెల్లో కలర్ ఎందుకు వస్తుంది అదేదో కొంచెం తేనె కలర్ వస్తుంది వీటికి కలర్ అట్రాక్టివ్గా ఉండాలి అందుకోసం దానికి ఏదో కలుపుతారు ఏదో పౌడర్ చెంచాడు వేస్తాడు దాంట్లో అది పాయిజన్ ఇలాంటి పాయిజన్స్ అన్నీ దేహంలోకి వెళ్తాయి ఇప్పుడు కార్లో పోసి పెట్రోల్ బర్లయ్యి పెట్రోల్ ఉండాలా లేకపోతే రంగు రంగుల పెట్రోల్ కావాలా ఎందుకు పెట్రోల్కి రంగులు ఎందుకు ఇష్యూ బర్న్ ప్రాపర్లేదు ఏ రంగులో ఉన్నా పర్వాలేదు ఏ రంగు లేకపోతే కూడా మంచిది పెట్రోల్కి రంగు ఉండదు పెట్రోల్ కలర్లో స్లిప్ లేదు దాంతో వీటి కల్తీ చేయకుండా ఉండడం కోసం వాళ్ళు ఏవో ఒక కలర్ ఒక అప్పస్ కోసం వేస్తారు ఇంజన్కి నష్టం లేని కలర్ ఒకటి వేస్తారు కల్తీ లేకుండా ఉండడం కోసం అందుకోసం కానీ అలాగే దేహంలో ఆహారం అనేది ఉండాలి కానీ ఇలాగంటి ఈ మోడర్నిటీ మోడర్నిటీ అనే పేరుతో మనిషి చేసే పొరపాట్లు ఏవే కాబట్టి వివేకవంతులుగా ఉండాలి కానీ మూర్ఖుల్లాగా ఉండకూడదు మరైతే లోకంలో ఇంద్రియ భోగాల వెంట పరిగెడుతూ ఉంటారు కదా మరి వాళ్ళందరి మాట ఏమి అనే ఒక డౌట్ వస్తుంది అత్యంతం మూఢానామే విషయూ రతిర్దృశ్యతేథాపశు ప్రభు అది శంకరాచార్యులంటే అలా ఉంటారు శంకరుల యొక్క తత్వం మీకు భాష్యాల్లో బయటపడుతుంది కానీ మీకు కథల్లోనూ కాకరకాయల్లోనూ ఏం బయటపడుతుందండి పక్ష్యంలో బయటపడుతుంది ఆయన యొక్క వైరాగ్యమూర్తి ఆయన అంటే దేవ హీ అంటే వికాస్ విషయూ రతి హీ ఈ భోగముల ఎందు రమణము రమణము అంటే ఎంజాయ్మెంట్ రెలిష్ రమణం అనేది ఎవరికి కనపడుతుందో తెలిసినా అత్యంత మూఢానామే వాళ్ళు వాళ్ళు పరమ మూర్ఖులై ఉండాలి ఆ ఆత్మతత్వం విషయంలో పూర్తిగా వ్యామోహం గలవాళ్ళు అయి వాళ్ళకి మాత్రమే అది కొంచెం మూఢమైతే అంత రమణం కనపడదు అత్యంత మూఢులై ఉండాలి అంటే ఇంటిమించు పశువులకి వాళ్ళు అయి ఉండాలి పశు సో స్వామి వివేకానంద్ అనిగాడు ఆయన అనివారు ఆయన ఏమంటే ఇప్పుడు ఒక కుక్క ఉంది మనిషి ఉన్నాడు కుక్కకి మీరు బ్రెడ్ వేస్తే అది తింటుండగా ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి మీరు అది ఎంత ఫుల్ వెదర్ తోటి ఎంజాయ్ చేస్తుంది దానికి ఇచ్చిన ఆహారాన్ని ఇట్ ఎంజాయ్స్ ద ఫుడ్ విత్ టోటల్ బస్ట్ మనిషి అలా ఎంజాయ్ చేయగలడా చేయకూడదు మనిషి ఆహారం పెట్టగానే ఇంకక్కడి నుంచి దాని మీద పడితే మహాఘోరంగా ఎంజాయ్ చేసేస్తుంటే అది పశులక్షణం అది ఆహారం అన్నది మనం ఎలాగే ఎంజాయ్మెంట్ ఉంటుండే బట్ వీఆర్ నాట్ రన్నింగ్ ఆఫ్ దంజాయ్మెంట్ ఆ స్పేస్ ఉంటుంది కుక్కకి స్పేస్ ఉండదు ఎందుకు ఉండదు తెలిసిన అది పూర్తిగా దేహాభిమానాన్ని కలిగి ఉంటుంది దానికి దేహాభిమానానికి దానికి మధ్యలో ఇంకా ఇంకా ఫ్యాక్టర్స్ ఇంకేం ఉండవు బాకి అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఏంటి సివిలైజర్ సొసైటీ మనం చుట్టుపక్కల వాళ్ళకు కూడా వర్తించారా లేదో మనం చూసుకుని అందరితో కలిసి భోజనం చేయటం అని ఒక ఎక్టికేట్ లీగల్ మోరల్ స్పిరిచువల్ మూడ్ ఉంటాయి తర్వాత ఆహారం నేను చిరదగ్గ ఆహారమేనా సాత్విక ఆహారమేనా తర్వాత దీన్ని దేవుడికి నైవేద్యం పెట్టారా లేదా మనం కూడా ఒకసారి దేవుడికి నైవేద్యం పెట్టి ఓ దనం తినాలి ఇలాంటివివో కొన్ని కన్సిడరేషన్స్ మనిషికి ఉంటాయి అవి ఉంటాయి ఆ కన్సిడరేషన్స్ అన్ని ఫుల్ఫుల్ తింటాడు వాడికి ఎంజాయ్మెంట్ వస్తుంది కానీ ఒక పశువు ఎంజాయ్ చేసినట్టుగా ఎంజాయ్ చేయలేడు ఆ మనిషి యొక్క వివేకం అడ్డుపడుతుంది కానీ ఈ భోగ ప్రధానమైన వాళ్ళు ఆల్మోస్ట్ పశువుల యొక్క స్థాయిలోకి దిగజారిపోతారు అని అంటున్నారు నష్టకారులు అంటున్నారు మనం ఏం చేద్దాం వారి వారికి నిరంకుశంగా మాట్లాడతారు కాబట్టి ఇంద్రియ భోగము యొక్క అనుభవంలో తప్పు ఏం లేదు మీరు లడ్డు తిన్నారనుకోండి రుచి అనుభవానికి వస్తుంది తప్పు లేదు కానీ ఆనందం అనే సుఖమనేది ఈ భోగాల్లోనే ఉంది మనం ఈ భోగాలను సంపాదించుకుని సుఖాన్ని పొందుతూ ఉండాలి అని వీడు భయం అని తనక జీవితాన్ని ఆరంభం చేస్తే క్రమంగా దేవుణ్ణి కూడా ఈ లెవెల్కి పట్టుకొచ్చేస్తాడు మధ్యలో దేవుడు ఒకడు వస్తాడు ఈ దేవుడు ఒకడు వీడు చిన్నంగా మన జీవితంలో ప్రవేశిస్తాడు వీడు ఏం చేయాలి ఈ దేవుణ్ణి మన లక్ష్యం ఏమిటి అర్థము కామము అంటే భోగాలు సంపద భోగాల కోసం సంపద ఈ రెండు కావాలి మరి ఇప్పుడు ఈ దేవుడిని ఏం చేయాలి ఈ ఈ దేవుడు ఎవరా మనకి సంపదను ఇస్తారా ఆ ఇస్తాడు ఆ సరే కానీ మన కోరికలు ఎవరన్నా తీరుస్తాడా తీరుస్తాడు ఇంకనేమి మరి రాని కూడా పెట్టేసుకుందాం మనతో పాటు అంతేగాని ఈ అర్థకామాలు విడిచిన వాడికే దేవుడయ్యా అని చెప్పండి మీరు ఎవరు ఎవరు దేవుడి దగ్గరికి జరిగేది ఎవరివాడు అలాంటి దేవుడి వెళ్ళరు ఇప్పుడు దక్షిణామూర్తి అనే దేవుడు ఉన్నాడని కూడా జరగలిగి తెలియదు ఎందుకంటే దక్షిణామూర్తి ఏమంటాడు జ్ఞానం అంటాడు ఈ జ్ఞానం అనేప్పటికీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అవసరం పోతాడు నైంటీ నైన్ పర్సెంట్ మరో తోటకి వెళ్తున్నారు ఏమన్నా దక్షిణామూర్తి దక్షిణామూర్తి ఏమిటండి ఆయన నేను అన్నాను మీకు తెలుసు ఉన్న దేవుడు కొన్ని పేర్లు చెప్పండి అన్నాను అంటే కొన్ని వాళ్ళే వాళ్ళకి ఎట్టిన పేరే మరో పేరు అని చెప్పాడు సత్యమే కదా ఈ దక్షిణామూర్తి అంటే అలా ఉంటుంది ఇంకా ఈ మధ్యలో కొంచెం పాపులర్ అయ్యాడు దక్షిణామూర్తి ఈ మధ్యనలో మాలాంటి పుట్టిన పట్టుకుని కొంత క్యాంపైనింగ్ లాగా చేసి పుస్తకాలు తెలియదు కొంత పాపులర్ చేసి పారేశాం దక్షిణామూర్తి లేకపోతే గొప్ప ఈ దక్షిణామూర్తి ఎవడో ఎవరికీ తెలియదు ఎందుకంటే కోరికలు ఏం చేస్తాడు ఏ కోరికలు చేస్తాడు సో అలాగా ఎనీవే ఆ శ్లోకం అయితే తర్వాత శ్లోకం శక్నో వయస్సో రాక్షరీర విమోక్షణా కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరంగ భాష్యకారుల అవతారికం చూడండి చాలా మంచి అవతారిక అయ శ్రేయో మార్గప్రతిపక్షీ కష్టతమో దోష సర్వానర్థ ప్రాప్తి హేతు దుర్నివారశ్చ ఇదేదో చాలా చిత్రంగా ఆయన ఎలా బాయరాస్తున్నారు ఆయన ఏమంటున్నారంటే చూడండి ఇది ఒక దోషం ఉన్నది అయం దోష ఈ దోషం ఉన్నది మనిషి జీవితంలో ఉంది దోషం ఈ బ్లెమిష్ ఉండకూడదు ఎలాగంటే మీరు బ్లడ్ టెస్ట్ ఇచ్చారనుకోండి ఏమంటారు మీ బ్లడ్లో దోషం ఉందన్నాడు అనుకునేవాడు మన వి గుండెల్లో రాయబడుతుంది ఏమిటంటే ఏం దోషం అని ఆరోగ్య మన జీవితంలోనే వచ్చి ఈ దోషం అయం దోష ఎటువంటి దోషం ఇది శ్రేయో మార్గ ప్రతిపక్షి శ్రేయ అంటే మోక్షం మోక్ష మార్గానికి విరుద్ధం అంటే ఈ దోషాన్ని మీరు పోగొట్టి వరకు మోక్ష మార్గంలో ముందుకు వెళ్ళే ప్రసక్తి లేదు మోక్షం అంటే మరణించిన తర్వాత వచ్చేది కాదు ఇప్పుడు ఇక్కడ వచ్చి అది మోక్షం అంటే స్వర్గం అంటే మరణించిన తర్వాత వచ్చేది ఇది మోక్ష మార్గం అంటే ఇప్పుడు ఇక్కడ ఇది క్యాష్ రెలిజియన్ క్రెడిట్ రెలిజియన్ కాదు ఇప్పుడు ఇప్పుడు సుఖం కావాలి ఎప్పుడు కావాలి సుఖం స్వర్గంలోకి వెళ్ళాక కావాలా ఇప్పుడు కావాలా మీకు చెప్పండి నాకు స్వర్గంలోకి వెళ్ళాక మీకు సుఖం కావాలంటే మీరు గీతా క్లాసులో కూర్చోవడం అనవసరం తీర్థయాత్ర స్పెషల్ వాళ్ళని ఫోన్ చేసి ఏ తీర్థయాత్రలు చేస్తుంటే స్వర్గం వస్తుందో వాటర్ చేస్తే అది కూడా వాళ్ళే చెప్పేస్తారు తీర్థయాత్ర స్పెషల్ వాళ్ళకి రా సమాచారం కూడా ఉంటుంది వాళ్ళే చెప్తారు దీనికి వెళ్తే స్వర్గం వస్తుంది అదని పట్టుకోండి లేకపోతే ఎవరైనా కర్మకాండ బాగా పరిచయం ఉన్న పురోహితులను పట్టుకుంటే వాళ్ళు ఏదైనా కర్మ చేపిస్తారు కాబట్టి స్వర్గసుఖం కావాలంటే ఇది కాదు అలా కాదండి స్వర్గ సుఖం మాట మేము చూసుకుంటాము మాకు ఇప్పుడు ఇక్కడ సుఖం కావాలి అంటే కంతు జీత సయుక్త సుఖీ నరహ ఆ మానవుడు సుఖీ సుఖాన్ని పొందుతాడు ఇప్పుడు ఇక్కడ ఆత్మరూపంగా ఆత్మసాక్షాత్కారాన్ని పొంది తనలో తన హృదయంలో తన స్వరూపమే అయిన సుఖాన్ని పొందటము దానికి మోక్షముంటే ఏమిటి మోక్షం అక్కడ ఈ సుఖం కోసం ప్రాపులాట పోతుంది కదండి ఇంకా ప్రాపులాటక్కర్లేదు కదా ఓ కన్నా ఈ ప్రపంచం నుంచి నాకు సుఖాన్ని తెచ్చిపెట్టు ఓ చెవి ఈ ప్రపంచంలో తిరిగి నాకు సుఖాన్ని తెచ్చిపెట్టుంది ఏది ఈ బతుకు ఓ నాలుక నాకు సుఖాన్ని తెచ్చిపెట్టింది నాలుక సుఖాన్ని తెచ్చిపెడితేనే తెల్ల రోగి గడుస్తుంది అంటే అది ఏమీ బతుకు రోగాలు వచ్చేయల్లాగా ఓ ముక్క నాకు సుఖాన్ని తెచ్చిపెట్టు ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్లో అది సంపాదించి నాకు సుఖాన్ని తెచ్చిపెట్టు ఆ ముక్కు ఎందుకు పనికి రాకుండా పోతుంది పెర్ఫ్యూమ్లన్నీ వాడి వాడి కోసవా